నైట్ వర్కర్స్ మాస్టర్స్ అందరికీ నా నమస్కారం అండి ఈ రోజు నుంచి మనం టార్కోమ్ సెరైడారియన్ గారు రచించిన ప్రాణశక్తి గురించి తెలుసుకుంటూ పోదామండి రోజు కొంచెం కొంచెం చాప్టర్ వన్ అనమాట ప్రాణశక్తి ప్రాణశక్తి అన్ని అవరోధాలను అధిగమిస్తుందని నేను రూఢిగా చెబుతున్నాను ప్రాణశక్తి ప్రవాహానికి అడ్డుపడగలిగే శక్తి ఏదీ లేదు ప్రాణశక్తి ఉండడం మరింత ప్రాణశక్తిని రోగు చేసి ఉంచుకోవడం మాత్రమే చాలదు ప్రాణశక్తి లేకపోవడం ఎంత దౌర్భాగ్యమో ఉన్న ప్రాణశక్తిని ఉపయోగించుకోకుండా ఉండడం కూడా అంత నిరే ఉపయోగించుకోకుండా ఉన్న ప్రాణశక్తి నాడీమండల శాఖోపశాఖల్లో చెత్తలాగా స్పటికలలాగా పేరుకుపోతూ ఉంటుంది నాడీ ప్రసార వాహికలలో ఇలా శక్తి పేరుకుపోతూ ఉన్నప్పుడు అన్ని రకాల బాధాకరమైన పరిణామాలు నాడీ వ్యవస్థలో చోటు చేసుకుని ప్రాణశక్తి ప్రవాహాలకు ఈ పేరుకుపోతున్న చెత్త స్పటికాలకు మధ్య ఏర్పడే సంఘర్షణ వల్ల దేహ వ్యవస్థకు ఎంతో హాని కలుగుతుంది అంతఃస్ఫూర్తి ప్రవాహాలుగా బలీయమైన కుతూహలంగా ఉత్సాహంగా సదుద్దేశాలుగా అందరికీ సహాయపడాలని అందరికీ సేవ చేయాలనే ప్రేరణగా సృజనాత్మకతగా జ్ఞానోదయ ప్రేరిత జిజ్ఞాసగా జ్ఞానోదయాన్ని పొందాలన్నా ఉద్ధరించుకోవాలన్నా బలీయ అంతః మార్గదర్శకులుగా అందరినీ ముందుండి నడిపించాలన్న అందరికీ బా బోధించాలన్నా సర్వులకు యుక్త సేవలను అందించాలన్నా స్పష్టమైన సృజనాత్మకమైన ఆలోచన సంవిధానంతో ఉండాలన్నా మహాబలి అంత ప్రోత్సాహంగా ప్రాణశక్తి ప్రకటితమవుతూ ఉంటుంది అటువంటి అంత ప్రేరణలను ఆత్మబోధలను సహజావ బోధాన్ని సక్రమంగా గ్రహించి ఉపయోగించుకోకుండా ఉంటే ఆ ప్రాణశక్తి నాడి వ్యవస్థ సర్వస్వంలో స్ఫటికాల్లా గనీభవించి పేరుకుపోతుంది కోపం భయం అసహనం రేగిపోతున్నప్పుడు ఇలా నాడీమండలంలో పేరుకుపోతున్న చెత్త స్పటికాలు హానికరంగా మారి నాడీమండల శాఖల్లోకి అపస్మారక స్థితిని తెప్పించేసే విషయాలను విడుదల చేస్తాయి ఇందువల్లే మనకు ప్రాప్తించి ఉన్న ప్రతిభలను మనం వ్యక్తం చేస్తూ ప్రకటిస్తూ ఉండాలన్న మాట చెప్పబడి ఉంది ఇచ్చేవాళ్లకే తప్పకుండా ఇవ్వబడుతుంది ఇవ్వని వాళ్లకు వాళ్లకు ఇవ్వబడినవి వెనక్కు తీసుకోబడుతుంది చూసారు ఎంత వాళ్ళు చెప్పారో ఇచ్చేవాళ్ళకే తప్పకుండా ఇవ్వబడుతుంది మనం ఎంత దాన ధర్మం కానీ జ్ఞానం కానీ ఏదే కానీ ఎంత ఇస్తుపోతామో మనకి ఎక్కువగా ఇవ్వబడుతుందన్నమాట ఎవరైతే ఇవ్వకుండా పెట్టుకుంటారో వాళ్ళని ఏముందో వాళ్ళ దగ్గర అది కూడా లాక్కోబడుతుందనమాట వినియోగ సర్వులతో ప్రసరితం చేయబడుతూ ఉంటే ప్రాణశక్తి ప్రవృద్ధమవుతూ ఉంటుంది విమోచనం ముక్త స్థితిని స్వస్థతాస్థితిని ఉద్ధరింపచేసే ఆత్మశక్తే అది ఆత్మశక్తి మనకు ప్రసాదింపబడిన ఒక కానుక ఈ కానుక సర్వ జీవ శ్రేయస్సు సేవ ఉపయోగించుకోబడి తీరాలి చూసారా మరి ఉత్త మనం జ్ఞానమే కాదు ఉత్త మనము ఆ సంపదనే కాదనమాట ప్రాణశక్తి కూడా ప్రబుద్ధం ఉంటుంది అన్ని అన్ని రకాలుగా ఆ ప్రాణశక్తి కూడా వేరే వాళ్ళకి సమాజానికి ఉపయోగపడుతూ ఉండాలి అంతేకాకుండా ఆత్మశక్తి అనమాట విమోచనం కావాలి అంటుంటాం ముక్తస్థితి స్వస్థతాస్థితి కావాలి ఉద్ధరింపచేసే ఆత్మశక్తే కదా ఆత్మశక్తి నుంచి ఇవన్నీ అవుతుంటాయి కాబట్టి ఎప్పుడైతే మనకు ఆత్మశక్తి మనకు ప్రసాదించబడిన ఒక కానక కదా ఒక గిఫ్ట్ కదా అది కనుక ఈ కానక సర్వ జీవరాశుల శ్రేయస్సు కోసం సేవ కోసం ఉపయోగించుకోబడి తీరాలి అని చెప్తున్నారు అనమాట సో ఉన్న ప్రాణశక్తి ఉపయోగించుకోబడకుండా ఉంటే అది పరమ వికారమైన నిర్జీవ నాడీ కణాల చెత్తగా మారిపోతుంది ప్రాణశక్తి లేకపోయినా ఉన్న ప్రాణశక్తి వ్యర్థమైనా దుర్వినియోగించుకోబడినా కొన్ని రోగాలు శరీరంలో పరిణమిస్తాయి చూసారా ప్రాణశక్తి లేకపోయినా ప్రాణశక్తి యు వ్యర్థమైనా అనమాట ప్రాణశక్తిని మనం మిస్యూజ్ చేసుకున్నా కూడా కొన్ని రోగాలు శరీరంలో పరిణమిస్తాయి ఉన్న ప్రాణశక్తిని ఏమాత్రము ఉపయోగించుకో పోయినందువల్లే మహా సంక్లి సంక్లిష్టంగా ఉండే రోగాలు తయారైపోయాయి చూసారా ఆ ప్రాణశక్తిని ఎంతెంత వస్తుందో అంతను ఉపయోగించుకొని నలుగురికి మనము ఉపయోగపడుతూ ఉండాలి లేకపోతే అవి క్రిస్టల్స్ లాగా లోపలంతా పేరుకుపోయి మనకి చాలా నాడి మండల మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంటాయి కాబట్టిశ్వాత్మ క్షేత్రాగ్నికి ప్రాణశక్తికి సంబంధం ఉంది జీసస్ ప్రాణం అగ్ని కీలాలలాగా ఆకాశం నుండి హోరు గాలితో భూమిదికి వచ్చి ఆయన పన్నెండు మంది శిష్యుల మీద వారి వారిలో లీనమైపోయిన రోజు ఆ రోజునే పెంటే పండుగగా క్రైస్తవులు జరుపుకునే రోజు జరిగిన ఆ సంఘటనతో ఈ విశ్వాత్మ క్షేత్రాగ్నికి ప్రాణశక్తికి ఉన్న సంబంధాన్ని మనం గమనించవచ్చు ఆ పవిత్రాత్మ లేదా ఆ ప్రాణశక్తి ఓ అగ్నివాయు ప్రవాహంలాగా హోరుమనే చప్పుడుతో ఆకాశం నుండి దిగివచ్చి ఆయన శిష్యుల తలల మీద తలల చుట్టూ వాలింది భూమి మీద వైజ్ఞానికులు ఈ ప్రాణశక్తి స్ఫటికాలను ముందుగా గమనించగలుగుతారని ఆ స్ఫటికాలే ప్రాణశక్తికి నిదర్శనాలుగా ఉంటాయన్న మాట మనకు చెప్పబడి ఉంది ఆ ప్రాణశక్తి స్పటికాలను వైజ్ఞానికులు గుర్తించిన తర్వాత వారు దానిని సంబంధించిన విశ్వాత్మ క్షేత్రగ్ని కీలాలను కూడా గుర్తించగలుగుతారు ఒక మనిషి ఈ కణాలను నాశనమై స్ఫటికాల పేరుకుపోయే జబ్బును తెచ్చుకుని తన ప్రాణశక్తి నిల్వను చేజేతులా నాశనం చేసేసుకుంటాడు నరాల మీద విపరీతమైన చిరచిరలాడే మంట పుట్టినప్పుడు ఈ విషం తయారవుతుంది ఈ నాడీ వ్యాధి గురించి వర్ణిస్తున్న ఋషి ఇంకో మాట కూడా అన్నాడు భయం అనుమానం ఆత్మ ఆత్మధైన్యం కూడా ఇంతటి నాశనాన్నే ప్రాణశక్తికి తెప్పించగలుగుతాయి ఓ మనిషి ఆరోగ్యంగా శక్తివంతంగా సమర్థవంతంగా ఉండాలంటే ఆత్మధ్యయన్యతను అనుభవించకుండా నిర్భయంగా ఈ నరాల స్ఫటికాల్లా వ్యాధిని తెచ్చుకోకుండా ఉండడమే మంచిది ప్రాణశక్తి వల్ల మన కర్మలు మన అనుభూతులు ఆలోచనలు ఎంతో సమర్థవంతంగా ఉంటాయి ఈ తో పాటే ఉన్న అగ్ని వల్ల మానవుడో తేజ ఓజస్థులను చిమ్ముకుంటూ ఎంతో ప్రభావవంతంగా ఎంతో సృజనాత్మకంగా ఉంటాడు ప్రాణశక్తి ఉండకపోతే ఆ విశ్వాత్మ క్షేత్రాగ్ని నిరుపయోగం గానే ఉండిపోతుంది వైరాగ్యం మహాపురుష ప్రయత్నం వంటి విరోచిత కార్యాలతో ఈ ప్రాణశక్తి ప్రవాహాలు సుగమంగా అవుతాయి ఇప్పుడు ప్రాణశక్తి అంటుంటామండి కాస్మిక్ ఎనర్జీ అనమాట కాస్మిక్ ఎనర్జీ మనకి వర్తమానంలో ఉన్నప్పుడు వస్తుంటుంది ఆ ఎనర్జీని మనము విశ్వంలో ఉంటే అది విశ్వమయ ప్రాణశక్తి అంటాం అదే మనము శరీరంలో ఉంటే జీవకాంత శక్తి అంటాం విశ్వకాంత శక్తి జీవకాంత శక్తి అంటుంటాం ఎప్పుడైతే మనం వర్తమానంలో ఉంటామో అప్పుడే ఆ విశ్వ శక్తి బాడీలో దిగుతుంది దిగంగానే ఏమవుతుందంటే అది కంప్లీటు నాడి మండల శుద్ధి చేయడము అంతా చేస్తుంటానమాట ఎంత ప్రాణశక్తి మనలో ఉంటుందో అంత మనము దాన్ని సమాజ సేవ కోసం ఉపయోగిస్తూ పోవాలి లేకపోతే అది స్ఫటికాల లాగా ప్రాణశక్తి అంతా పేరుకుపోయి మనకే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వైరాగ్యం మహాపురుష ప్రయత్నం వంటి కార్యాలతో ఈ ప్రాణశక్తి ప్రవాహాలు సుగమవుతాయి ఓ మనిషి వైరాగ్యాన్ని అనుసరిస్తున్నప్పుడు ప్రాణశక్తి ఈ విశ్వాగ్ని ఆ మానవుడిలో నిండి పొర్లి ప్రవహిస్తూ ఉంటుంది ఓ మనిషి తన సామాన్య స్థితిని అధిగమించి విరోచిత లేదా సాహస కృత్యాలకు లేదా గొప్ప పనులకు పూనుకున్నప్పుడు కూడా విశ్వాగ్ని ప్రాణశక్తి ప్రవాహాలకు దారిని తెలుసుకుంటాయి అందువల్లే మన ప్రాచీన గురువులు మానవులు వైరాగ్యులై ఉండాలని లేదా సాహస కృత్యాలలో ఘనకార్యాలను చేస్తూ ఉండాలని కేవలం అటువంటి పనుల వల్ల మాత్రమే ఉత్తమ ప్రపంచాల శృతితో మానవుడు ఉంటూ ప్రాణశక్తితో విశ్వాగ్నితో నిండుతూ అందంగా శక్తివంతంగా ఆరోగ్యంతో ఉండడమే కాకుండా తేజస్సు ఓజస్సులతో ప్రకాశిస్తూ సృజనాత్మకంగా అన్ని లోకాల్లోని వ్యక్తిత్వాలకు స్ఫూర్తిదాయకంగా కూడా ఉంటాడు అని ఉద్బోధిస్తూ ఉండేవాళ్ళు ఆధ్యాత్మిక పురోగతిలో ఆధ్యాత్మిక సేవా కార్యాలలో ఎదురయ్యే అన్ని అవరోధాలను నిర్మూలించగలిగే ఈ విశ్వ క్షేత్రిని శృతి విలయబద్ధమైన సంగీత నాదాల ఆకర్షించి ఆహ్వానించగలుగుతాయని గ్రహించిన ప్రాచీన గురువులు భక్తి స్తోత్ర గీత గానాలను కూడా ఉపయోగించుకుంటూ ఉండేవాళ్ళు క్రమక్రమంగా ప్రాణశక్తిని విశ్వాగ్ని పొందడానికి నెమ్మదిగా ఈ దివ్య ఆరాధనా స్తోత్ర గీత గానాలు మానవులందరికీ ప్రసాదించడం మళ్లీ జరుగుతుంది కానీ అలా ప్రాప్తిస్తున్న ప్రాణశక్తిని విశ్వ తమలో నిలిపి ఉంచుకునే అర్హత యోగ్యత వైరాగ్యాన్ని సాధించుకున్న సాధకులకు మాత్రమే ఉంటుంది అతీంద్రియ శక్తి సిద్ధులకు కూడా వద్దనుకుని మరింత ఆధ్యాత్మిక ప్రగతి కోసం దీక్షతో ఉన్నవారు మాత్రమే ఈ సంగీత భక్తి స్తోత్ర గీత గానాధ్యాలను అర్హులు మహాశుచిగా నిష్ఠగా పవిత్రంగా నిర్మల ధోరణితో ఉంటున్న యోగులకు మాత్రమే ఆ విశ్వ ప్రాణాగ్నితో ఆత్మశక్తితో స్పర్శ సంబంధం మహా పునరుజ్జీవకంగా మహా సృజనాత్మకంగా ఉద్ధరించే సామర్థ్యంతో సిద్ధిస్తుంది ఈ భక్తి స్తోత్ర గీత గాన సంగీత స్వరాలు మానవుడి జీవ విద్యుత్ యస్కాంతిక క్షేత్రాన్ని కాంతి శరీరాన్ని ఆరాను మరింత సున్నితంగా మరింత ఎక్కువ ఆకర్షకంగా ప్రాణశక్తిని మరింతగా స్వీకరించగలిగే సామర్థ్యంతో విశ్వక్షేత్రంలోని ప్రమాదకరమైన శక్తులను అడ్డుకోగల నిరోధక శక్తి పూరితంగా తీర్చిదిద్దుతాయి కానీ అత్యంత ప్రయోజనం పొందడం కోసం ప్రతి ఒక్క సాధకుడికి ప్రతి ఆధ్యాత్మిక సంఘానికి యుక్తమైన గీత స్తోత్ర సంగీత విశేషం ఇవ్వబడి తీరాలి ఒక్కొక్క సాధకుడికి యుక్తమైన సంగీత స్వరం ఉంటుంది ఒకరికి సాధన కోసం ఇవ్వడిన సంగీత విశేషం ఇంకొకరికి యుక్తంగా ఉండకపోవచ్చు ప్రతి సాధకుడికి ప్రతి సంఘానికి ప్రతి ప్రాంతానికి సాధకులలో ఉంటున్న విభిన్న స్థాయిల వారికి విభిన్నమైన యుక్త సంగీత విశేషం ఉంటుంది దుష్ట ప్రయోజనాల కోసం ఈ ఆత్మశక్తులను ఉపయోగించుకోవడం అతి సులభంగా ఆత్మహత్యకు పూనుకునే పద్ధతి అవుతుంది అటువంటి ఆత్మశక్తులను పొంది ప్రోగు చేసుకునే వాటిని ఎవరితోనూ పంచుకోకుండా సృజనాత్మక కార్యాల కోసం సర్వుల క్షేమం కోసం ఉపయోగించుకోకుండా ఉండడం కూడా ఆత్మహత్య చేసుకోవడంతో సమానమే అవుతుంది ప్రాణశక్తి ప్రాణాజ్ఞులు అత్యున్నత సహేతుకతను వివేకాన్ని తెప్పించడంతో పాటు చైతన్యాన్ని అభివృద్ధి ప్రవృద్ధము చేసి సర్వ జీవరాశులకు స్వస్థత చేకూర్చడం కూడా చేస్తాయి అంతే అంతేకాకుండా ప్రాణశక్తి మనకు స్ఫూర్తిని ఇచ్చే మనల్ని ఎంతో ప్రభావితం చేసే ఉత్తమ చైతన్య కేంద్రాలతో మనల్ని అనుసరింపచేసే వారదులను నిర్మిస్తుంది ఈ స్ఫూర్తి ప్రభావితం చేసే శక్తులే మానవుడికి విశ్వ ప్రాణశక్తితో శృతి చేసే సంస్కృతి నాగరికతలకు పునః ప్రాణం పోసే శక్తులుగా పరివర్తింపబడతాయి అని చెప్తున్నారండి సో ప్రతి ఏదే ఒక శక్తి ఉందంటే దాన్ని మనం ఉపయోగించుకోవాలి మనీ ఇంటి సామాజానికి కానీ మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మన లోక కళ్యాణానికి కానీ దేనికైనా కానీ అది డబ్బే ఉండొచ్చు అది జ్ఞానమే ఉండొచ్చు అది ప్రాణశక్తే ఉండొచ్చు ఏమి మన సమాజానికి ఉపయోగిస్తే అది చక్కగా ఉపయోగపడుతుంది లేకపోతే ఏమవుతుంది ఉన్నది కూడా మన దగ్గర ఉన్నది కూడా పోతుంది ఇప్పుడు బావిలో నీళ్లు ఉంటాయి అది తీస్తూ ఉండాలి తోడుతూ ఉండాలి కొత్త నీళ్లు వస్తూ ఉంటాయి నీళ్లు తోడకపోతే ఏమవుతుంది ఉన్న నీళ్లు కూడా పోతాయి అలా అవుతుందనమాట సో అగ్నియోగపు సార సారస్వత్వంలో మనం ఈ క్రింద చెప్పబడిన విషయాన్ని చదవచ్చు దాని అతి మానసిక శక్తి అని ఆత్మ శక్తి అని కానీ ప్రాణశక్తి అని కానీ మనం చెప్పుకుంటున్నప్పుడు మనం మాట్లాడుతున్నది ప్రాచీన గ్రీకు మహానాయిక హెలెన్ ప్రపంచపు మహాప్రజ్ఞ గురించి హిందువుల చదువుల తల్లి సరస్వతీదేవి మహాప్రజ్ఞ గురించి క్రైస్తవుల పవిత్రాత్మ ఈ ప్రాణశక్తికే ఈ విశ్వాగ్నికే సంకేతంగా ఉంటోంది ఇజ్రాయెల్లో అదోనాయ్ సుజన సౌరశక్తి రూపంతో ఉన్న మిత్ర అంటే సూర్యుడు కూడా ఆత్మశక్తి రూపాలే ప్రాచీన పర్షియన్ ప్రవక్త జోరాస్టన్ ఆరాధ్యదైవం అహుర్ మాజ్డా అగ్ని రూపం కూడా నిస్సహంశయంగా ఈ విశ్వాగ్నే అని ప్రతి విశ్వించి అధ్యయనం చేస్తున్నారు అమెరికాలో ఆదివాసులైన ఎర్ర ఇండియన్లు ఓరియండ అనే పేరుతో ఈ ప్రాణశక్తినే గ్రహిస్తూ ఉండేవాళ్ళు అగ్నే ఆ విశ్వాగ్నే ప్రాణశక్తికి మూలం ప్రాణశక్తి అగ్ని ప్రేమ కాంతుల సమ్మేళనం సంకల్పశక్తి అనే మహాకరవాలి అగ్ని సంకేతం క్రైస్ట్ మతం ఆ పవిత్రాత్మ పవిత్రి జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది మానవుడికి ఉన్న సత్యాన్ని యథాతథంగా దర్శింపచేస్తుంది మనస్సుకు అర్థం చేసుకునే శక్తినిస్తుంది మనో వ్యాపారాన్ని నియమించే దానికి దాని జయ స్ఫూర్తిని కలిగిస్తుంది ఓ మానవుడి అవతారంలో మనకు మనసుకు ఉన్న పాత్ర స్ఫూర్తిని ప్రాణశక్తి అందిస్తూ ఉంటుంది మానసిక శక్తులన్నిటికీ ప్రాణశక్తి స్ఫూర్తి ఆధారం ఒక మనస్సుకు ప్రాణశక్తి స్ఫూర్తి తోడు లభించకపోతే ఆ మనస్సు తనకే విరుద్ధంగా పనిచేస్తుంది మనస్సును అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం ఎందుకంటే బాహ్య అంత ప్రపంచాలను అర్థం చేసుకోవడానికి మీకు అందరికీ ఆ మనస్సే సహాయపడుతూ ఉంటుంది కాబట్టి ప్రాణశక్తి మీ ప్రేమను వెలిగిస్తుంది మన ప్రేమ మబ్బు మసక మసకగానో అస్పష్టంగానో ఉండవచ్చు అన్న విషయాన్ని మనం గ్రహించడం ఎంతో ముఖ్యం మానవుడిలో మహా పరివర్తన సంభవించాలంటే ప్రేమ వెలుగును నిండి ఉండాలి మీ సంకల్పశక్తికి దిశానిర్దేశాన్ని ప్రాణశక్తే చేస్తుంది సరియైన దిశా దిశానిర్దేశనం ఉండని సంకల్పంతో మీ యావత్ జీవంతము మీ జీవిత మార్గంలో అనేక అవరోధాలు అడ్డంకులు తయారై మీరు పోగు చేసుకుంటున్న కాలుష్యాన్ని శుద్ధి చేసుకోవడానికి మీ సమయం అంతా వ్యర్థమైపోతూ ఉంటుంది ప్రాణశక్తిని ఉపయోగించుకునే మార్గాలు స్పష్టమైన ఆలోచన చేయడం త్యాగపూరితమైన నిస్వార్థ సేవ చేయడం సృజనాత్మక ప్రయత్నాలు చేయడం ఇతరుల కర్మలను క్షమించగలగడం మనుషుల్లోని భయాలను ఆందోళనను పోగొట్టడం కార్యాలను విజయవంతంగా చేయడానికి ప్రయత్నాలు చేయడం మీ చైతన్యాన్ని విస్తృత పరచుకోవడం మీ మాటలను నిర్మాణాత్మకంగా సదుద్దేశ సాధనాల కోసం ఉపయోగించడం మీ హృదయాన్ని కరుణ రసాగ్నితో నింపుకోవడం పైన చెప్పబడిన తొమ్మిది పద్ధతులతో మీరు మీ ప్రాణశక్తిని పెంచుకోవచ్చు మానవ సేవ చేయవచ్చు విశ్వ క్షేత్రాగ్నితో సంబంధాన్ని సాధించుకోవచ్చు అని చెప్పిన అందుకే మనం రోజు చెప్పుకుంటుంటాం కదా సమాజ సేవ చేయాలి లోక కళ్యాణం చేయాలి అని ఎందుకంటే మనకి ఎంత శక్తులు ఉంటాయో అవన్నీ కూడా మనం సమాజం కోసం ఎంత చేస్తూ పోతే మనకంతా కొత్త శక్తులు ఇవ్వబడుతూ వస్తాయన్నమాట కాబట్టి ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము ఆచార్య సాంగత్యము చేస్తూ మనం మౌనంగా ఉండాలండి ఎక్కువ ఆంతరిక మౌనాన్ని బాగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి కాకుండా అంతేకాకుండా మనసావాచ కర్మేణ మనకెంత మంచి జరగాలి అంతా చక్కగా ఉండాలి అంటే మనం తప్పకుండా మనము సాత్విక ఆహారాన్ని పంచే ఇంద్రియాలతో తీసుకుంటూ పోవాలి దానివల్ల శాంతి ప్రేమ దయ కరు ఇలాంటి మంచి మంచి మనకి గిఫ్టులు వస్తుంటాయి మనం ఏం పొందామో నలుగురు పెంచాలి పంచింది పెంచబడుతుంది అందుకే ఇప్పుడు ప్రాణశక్తులు అదే చెప్తున్నారనమాట ఎంత ప్రాణశక్తి మనలో వస్తుందో ఆవాహన అవుతుందో అంత ప్రాణశక్తిని మనము ఉపయోగిస్తూ పోవాలి లేకపోతే మనకి నా నష్టమని చెప్తున్నాను అనమాట కాబట్టి మనం అలా చేస్తూ పోదామండి దానివల్ల మనము సుఖంగా సంతోషంగా ఆనందంగా ఏలోకంలో పరలోకంలో సుఖంగా సంతోషంగా ముక్తి స్థితిలో దుఃఖ స్థితిలో ఉండొచ్చు వేరే వాళ్ళు కూడా అలా ఉండడానికి మార్గదర్శనం ఇచ్చిన వాళ్ళ మాదామండి థ్యాంక్